నా స్వభావం చాలా దెబ్బతిని ఉన్నది నేను ధర్మ విషయంలో సంతటంగా ఉన్నాను నాకు ప్రేయస్సు కంటే శ్రేయస్సే ముఖ్యమని నేను అనుకుంటున్నాను వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్ అది శ్రేయస్ అంటే శ్రేయస్ అంటే దట్ ఈస్ ఇట్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఈ ప్రశ్నలు ఎవరు వేసుకుంటారు వాట్ మీనింగ్ ఆఫ్ లైఫ్ అన్నవాడు అది ప్రశ్న ఎవడు వేసుకుంటాడు భోగపరాయండి ఆ ప్రశ్న వేసుకోగలుగుతాడా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 ఇంతటి తీవ్రమైన ధర్మ సంకటం ఏర్పడితే అదే నిత్యకృత్యంలో రాదు ఇప్పుడైనా రావచ్చు ఒకప్పుడు అలా రావచ్చు నిజంగా వచ్చే సందర్భాలు ఉంటాయి ఇప్పుడు ఓ సందర్భంలో ఓ ధర్మ సంకటం వచ్చింది ఎలాగంటే ఇప్పుడు ఒక తల్లి ఉంది ఓ ఐదేళ్ల ఉన్నాడు ఈ తల్లి ఆరోగ్యం బాగోలేదు ఈ బెడ్డని తల్లి దగ్గర ఉంచితే ఆ బెడ్డ యొక్క గ్రోత్ ప్రాపర్గా ఉండకపోవచ్చు because she is not doing well, and so he will be affected, psychologically he will be affected, even other factors also will be there, and so he has to be sent elsewhere. If you go to boarding school, you will be able to go to school, you will be able to go to school. And then, if you go to school, you will be able to go to school, you will be able to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 మనం ఆచరించడానికి కావాల్సిన ఉత్సాహంలో లేకపోవచ్చు మనకి అధర్మమునందు ఆసక్తి భోగాసక్తి అధికమైపోయి మనం అధర్మ మార్గంలో వెళ్ళొచ్చు కానీ ధర్మం తెలియకపోవడం అనే సమస్య ఉండదు తెలుస్తూ ఉంటుంది కానీ ఒకప్పుడు నిజమైన ధర్మ సంకటం వచ్చి వస్తుంది ఇప్పుడు ఎలాగరా భగవంతుడే ఏం చేయాలి అనే డౌట్ వస్తే అప్పుడు ఈ శ్లోకాన్ని పద్దెనిమిది సార్లు మళ్ళీ అనుకుని దాని అర్థం తెలిసి సో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 మమాపన్యాత్ యోకముచ్చోషణం ఇంద్రియాణ అవాప్య భూమౌ అసత్నూర్ధం నిసీ భూమౌ అసత్నం కల్పితే భూమావసే అవు అంటే మీరు కొంచెం ఎక్కువ శ్ర ఎఫర్ట్ పెట్టి పలికితే అవు అదే ఇప్పుడు మీరు డల్గా పలికారనుకోండి అవు అని పలకమంటే డల్గా పలికారనుకోండి ఏమవుతుంది ఆవు అవు అంతే కదా అవు అనమన్నారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నవాడిని అవు అంటే వాడు అవు అంటాడు ఇంకోహ్డిని అరే అవు అనరా అంటే వాడు నిద్రపోతూ ఉంటే అవు అనరాడు ఆవు అంటాడు సంధిలో ఔ ఆవ్ అవుతుంది సంధిలో భూమౌ అవును ఆవ్వు చేశారనుకోండి ఏమిటవుతుంది భూమావ్ అూమావ భూమా వసపత్న వృద్ధం ఇది సంధి సో రాజ్యం సురాణి చాధిపత్యం మమ శోకం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 అంటే ఇంద్రియములన్నీ కూడా తమ తమ వ్యాపారాలని చేసే పాటవాళ్ళని కోల్పోతాయి అల్లాగా అంత తీవ్రమైన శోకము నాది అంటున్నాడు శోకం ఉచ్ఛోషణమింద్రియాణ ఇంద్రియములను ఉచ్ఛోషణం చేసేస్తోంది అంటే ఇంద్రియాలకి శోష వచ్చిట్లా అంటే ఇంద్రియములు ఎండింపజేసేస్తోంది ఎండింపజేయటం అంటే శోష వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఎండలో సన్స్ట్రోక్ వచ్చిందనుకోండి ఈ సన్స్ట్రోక్ అన్నది అది ఒక అది ఒక విలక్షణమైన అనారోగ్యం అది జ్వరము కాదు ఇన్ఫెక్షను కాదు కాలు విరిగినట్టు కాదు చేయి కాదు చేయి రక్తం కారినట్టు కాదు ఏమీ కాదు చూడలేడు వినలేడు నిలబడలేడు పట్టుకోలేడు కళ్ళు తిరిగి పడిపోతాడు నీళ్లు తాగలేడు ఏమీ ఆఖరికి ప్రాణం కూడా పోతుంది ఉచ్చోషణ ఇంద్రియాణ ఇంద్రియ సామర్థ్యమును పాటవాన్ని ఎండింపజేస్తుంది చోషణమింద్రియాణం అదిగో ఆ సామర్థ్యం శోకానికి కలదు ఇన్ని డిప్రెషన్ అంటారు డిప్రెషన్ వచ్చినవాడు మనిషి చూస్తే బాగానే ఉంటాడు ఎక్స్రే తీశారనుకోండి మొత్తం అన్ని ఎక్స్రేలు బాగానే ఉంటాయి ఎంఆర్ఐలు బాగుంటాయి క్యాట్ స్కాన్లు బాగుంటాయి అన్నీ బాగానే ఉంటాయి తిండి ఉండదు ఆ రొంత కొద్దిగానే తింటాడు తినలేడు సైన్స్ అది అదే వంట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 బుద్ధి అంతరింద్రియము బుద్ధిశక్తి మనస్సు నుండి బుద్ధి నుండి దానికుండే పాఠవాన్ని అంతని కూడా నశింపజేస్తుంది దాంతోటి వాడికి ఏ పని చేయబుద్ధి కాదు దాంతో ఇంద్రియాలు కాళ్ళు చేతులు ఉంటాయే కానీ కాళ్ళతోటి నడవడు చేతులతో పనిచేయడు అంచేతనే మీరు డిప్రెషన్లో ఉన్నవాడు కనుక రోజు ఒక గంట వాడు ఎక్సర్సైజ్ చేస్తే వాడిగా డిప్రెషన్ పోతున్నాడు ఎందుకంటే డిప్రెషను ఆ శోకము ఇంద్రియములను అది శోషలోకి తీసుకుపోతుంది దాన్ని కనుక రివర్సల్ చేసి మళ్ళీ ఇంద్రియాలు వర్కింగ్ కండిషన్లో పెట్టేస్తే ఫిజికల్గా ఫిజికల్గా ఈజీ వేస్తాయి పుస్తకం ఇచ్చి చదవమంటే వాడేం చదువుతాడు ఫిజికల్గా వేరే నడవరా అంటే వాడు కనుక మంచం దిగి వచ్చి నా మంచం మూల కూర్చుని ఉంటాడు గదిలో చీకట్లో కూర్చుంటాడు చీకట్లో ఆత్మజ్ఞాని కూర్చున్నాడంటే కొన ఆత్మనష్టలో ఉన్నాడు అనుకోవచ్చు వీడు సంసారయ్యండి చీకట్లో కూర్చున్నాడు అంటే ఏదో ప్రాబ్లం వేస్తే సో వాడిని కనుక వాకింగ్కి తీసుకెళ్ళి కొంచెం వేగంగా నడిపించి ఉల్లాసంగా చేతులు కాళ్ళు కదిపేట్లా చేస్తే ది ప్రాసెస్ విల్ వెరీ వర్స్ట్ సో శోకానికి ఈ ఉచ్ఛోషణమింద్రియాణం వాటికి చాలా దగ్గర సంబంధం ఉన్నది ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు మనిషి అర్జునుడు అంటున్నాడు నేను ఆ స్థితిని చేరుకున్నాను సో ఈ స్థితిలోంచి నన్ను బయట పడగయగలిగిన నాకు ఎవళ్ళు కనపట్టలేదు నహి ప్రపశ్యామి నాకు ఎవరూ కనపట్ట ధర్మరాజు గారు ఏదో ధర్మం చెప్తాడు నేను ఇప్పుడు ఆ ధర్మాలు విని ధర్మ పన్నాలు విని ఓపిక నాకు లేదు భీముడు ఏదో బీరాలు పలుకుతాడు వీరాలాపాలు పలుకుతాడు బీరము అంటే అది వీరా నుంచి వచ్చిండి ఉంటుందా పదం వీరాలాపాలు పలుకుతాడు నేను దుర్యోధను చంపేస్తా పొడిచేస్తా ఇల్లంట మాట్లాడగో మాట్లాడతాడు అవి మనకు ఉల్లాసంగా ఉన్నప్పుడు వినడానికి బాగుంటాయి కానీ ఈ డిప్రెషడ్ మూడ్లో అదేమి అదేమి వర్కౌట్ కాదు ఇంకా ఎవరు ద్రౌపది దగ్గరికి వెళ్తే ఆవిడ నేను నమ్ముకున్నాను నేనన్నా ఆవిడ కంప్లైంట్లేవో ఆవిడ చేస్తుంది నా ఇంకెవరు మిగిలేరు భీష్ముడు శత్రుపక్షంలో ఉన్నాడు ద్రోణాచార్యుడు మా ద్రోణాచార్యుడు వీళ్ళు ఈ భీష్ముడిని ద్రోణాచార్యుడిని వీళ్ళని వెళ్ళి సలహా అడగాలో తెలియదు అడగకూడదో తెలీదు వీళ్ళ మైండ్ ఎలా ఫంక్షన్ చేస్తుందో చెప్పడం కష్టం ఇంకెవర నేను సలహా అడగను కొడుకుని కొడుకుని అడిగితే వాడి సమస్యలు వాడదు కొడుకు నేను సలహా అడుగుతారు కొడుకును అడగడం కంటే ఎవడనైనా గురువు దగ్గరికి అడగడం లేదు ఎందుకంటే ఈ కొడుకు వాడు ఇంకా యంగ్ ఏజ్లో ఉంటాడు కదా హీఈస్ లుకింగ్ ఫర్ అడ్వైస్ ఫ్రమ్ యూ అండ్ యూ గోంట్ ఆస్క్ హిమ్ ఫర్ అడ్వైజ్ ఇట్స్ ఎ ప్రాబ్లమ్ మే నాట్ వర్క్ ఇంకెవడు అర్జునుడికి సలహా ఇచ్చారు నువ్వే సో కాబట్టి మనం కూడా జీవితంలో ఎవరో మనకి ఎవో ఉద్ధరిస్తారనేటువంటి భ్రాంతి పెట్టుకోకూడదు అది అది సైకలాజికల్ డిపెండెన్స్ సో ఈశ్వరుడు ఉన్నాడంటే ఇట్ ఈస్ ది బెస్ట్ ఎందుకంటే ఈశ్వరుడు ఆ పరాధీనతని పోకూడతాడు నువ్వు వీళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే పరాధీనత తప్పిస్తే దాంట్లో స్వాతంత్ర్యమే ఉంది ఫ్రీడమేముంది సో ఆ పరాధీనత పోవాలంటే ముందు ఈశ్వరుడు కాళ్ళు పట్టుకోవడం అంటే అసలు వీడికి ఈశ్వరుడు అంటే తెలుసు ఉండాలి ఈశ్వరుడు అంటే తెలియకపోతే వీడు ఈశ్వరుడు కాళ్ళు ఏం పట్టుకుంటాడు ఏదో సమ్ ఐడియా ఆఫ్ ఈశ్వరా ఉంటుంది కదా సమ్ ఐడియా చాలు కనుక నాకు నువ్వు తప్ప ఇంకే అమ్మళ్ళు కనపడలేదు నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముఛోషణమింద్రియాణం చాలా బరువైన మాట బరువైన డైలాగు అంటే ఈశ్వర శరణాగతికి మనస్సును అలా తయారు ఒక్కసారిగా మనస్సు ఈశ్వరుని శరణు వేడదు ఎందుకంటే ఈశ్వరుడు అంటే అదేమీ మీకు పట్టు దొరకదు చాలా లూజ్ లూజ్గా ఉంటుంది చాలా నిబ్యులస్గా ఉంటుంది పట్టు దొరకదు అదే ఎవలో ఆయన ఉన్నాడు ఫలానా ఆయన ఉన్నాడంటే తక్కువనే వాడేదో ఉద్ధరిస్తాడనేటువంటిది ఎందుకంటే ట్యాంజిబుల్గా కనపడుతూ ఉంటాడు ఎదురుకుండా కనపడుతూ ఉంటాడు ఏదో ఉద్ధరిస్తాడని అనుకుంటారు చిత్రం ఏంటంటే మీరేదో ఆయన మిమ్మల్ని ధరిస్తాడని మీరు ఆయన్ని చూసి అంటారు ఆయన నన్నెవడో ఉద్ధరిస్తాడా ఆయన ఈ చోటు చూస్తూ ఉంటాడు దీస్ ఈ ది ప్రాబ్లం కానీ మనం అర్థం చేసుకోవాలి మనం ఏమనుకుంటామంటే ఈయన నన్ను ఉద్ధరిస్తాడు అనుకుంటాను అంటే ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఎదుటి వ్యక్తిని చిన్న నా అభిప్రాయం కాదు నా అభిప్రాయం ఏమిటంటే నువ్వు పరాధీనుడవు కావద్దు నువ్వు వెళ్ళి పరుడు మీద నువ్వు ఆధారపడితే వాడు పరాధీనుడే ఆ సంగతి మరచిపోవద్దు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 I am not against some of these good things. I am not suggesting anything against it. Toadu cedoadu vaduadu ga unladdhano, saha enti iskoddhano, manchi cedoadu cetsin sabdhano, iwe me ne chapatlada. Neen sugesthesheshi devu tente, psychological ga, if you depend upon another person, you are making a mistake. Indigante, it is a burden to the other person also. ఎందుకంటే బర్దినైపోతుంది అతనికి కూడా బర్దినే సో యూ డిపెండ్ అపాన్ యువర్ సెల్ఫ్ అండ్ ది బెస్ట్ వే టు డూ దట్ ఈస్ ట్రై టు డిస్కవర్ ఈశ్వర ఇన్ యువర్ హార్ట్ సో దట్ ఈస్ హౌ వన్ హ్యాస్ టు గ్రో ఆఖరికి అర్జునుడు అంటాడు ఈ శోకమున్నదే ఈ శోకము నీకు ఒక సామ్రాజ్య చక్రవర్తి పదవి పోతుందా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 పై పార్టీలో వాడు కాంపిటీటర్ ఉన్నాడంటే సహజమేది కానీ తన ఓన్ పార్టీలో కాంపిటేటర్ ఉన్నాడంటే బట్ డస్ ఇట్ మీన్ సో అలాగంటే కాంపిటీటర్స్ ఏమీ లేని అసపత్నం రాజ్యం రాజ్యాధికారం నాకు వచ్చినా ఈ శోకం మాత్రం పోవటం ఒకప్పుడు రాజ్యాధికారం వస్తుంది కానీ ప్రపంచ బ్యాంక్కి యాభై వేల కోట్ల రూపాయలు అప్పుతోటి వస్తుంది రాజ్యాధికారం కాబట్టి వీడు ముందు ప్రా ముందు ప్రమాణ స్వీకారం చేయగానే వీడు మొట్టమొదట ఏం చేయాలంటే హీ హాజ్ టు అరేంజ్ ఫర్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్గా అరేంజ్ చేయాలి అలాంటి రాజ్యాధికారం చేతికి వస్తుంది అలాంటి రాజ్యం వల్ల వీడికి ఆ శోకం ఎక్కడ ఉన్న శోకం డబ్బులు అవుతుంది పోనీ అలాగంటి కాదు రుద్ధం రుద్ధం అంటే సమృద్ధం సిరి సంపదలతో తొలదూగేది శత్రువులు కాంపిటేటర్సు లేనిది అలాంటి రాజ్యాన్ని నా చేతికి ఇచ్చినా ఈ శోకం పోదు సురాణమపి ఆధిపత్యం దేవతల మీద ఆధిపత్యం అంటే స్వర్గలోక రాజ్యాన్ని కూడా నాకు అప్పచెప్పినా ఈ శోకం పోదు అంటే అంత డిప్రెషన్లో అంతలో అంతలాగా శోకాన్ని ఫీల్ అవుతున్నాడు నెంబర్ వన్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 భోగభాగ్యాలతోటి ధనంతో శోకం పోయే మాట అయితే అమెరికాలో డిప్రెషన్ ఎవరికీ ఉండకూడదు సైకోట్రోపిక్ డ్రగ్స్ అని ఉంటాయి అంటే మనస్సుకి డిప్రెషను యాంటీ యాంటీ డిప్రెషను సమ్ కా సిండ్రోమ్స్ మెంటల్ రిలే సైకలాజికల్ సిండ్రోమ్స్కి ట్యాబ్లెట్స్ ప్రపంచం మొత్తం మీద తయారయ్యే ట్యాబ్లెట్స్లో అది మెడి మెడిసిన్స్లో నలభై అమెరికన్స్ కన్స్యూమ్ చేస్తారు ఈ స్టాటిస్టిక్స్ ఎప్పుడైనా విన్నారా మీరు నలభై శాతం నేను అమెరికాలో అడ్వర్టైజ్మెంట్స్ చూశాను సైంటిఫిక్ అమెరికాలోను సైన్స్ అనే మ్యాగజైన్లోను తర్వాత ఈ టైమ్ అన్నో మ్యాగజైన్ వస్తుంది న్యూస్ వీక్ అనే మ్యాగజైన్ వస్తుంది వీటిల్లో మెయిన్ అడ్వర్టైజ్మెంట్ దేనికో తెలుసు జిపోలాక్ అన్నో డ్రగ్ ఒకటి ఉన్నాయి జెడై జిపోలాక్ అని సమ్ కైండ్ ఆఫ్ ఏ ట్రేడ్ నేమ్ it's an amine amine hydrochloride some amine hydrochloride it is anti depression drug under they make billions out of it endukante hollywood lo ikkada akada tega amutharu thousands of tablets will be to remain untar because he is uncomfortable insecure and a tablet vesukunte he feels comfortable వాడు అక్కడ వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు అక్కడ మళ్ళీ మీకు ప్రిస్క్రిప్షన్ లేని ప్రిస్క్రిప్షన్ డ్రగ్ నేను ఒక పాయింట్ నేను అడిగాను అక్కడ డాక్టర్లను ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అడ్వర్టైజ్మెంట్ అర్థం ఏమిటని అడిగాను ఇస్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్ వడ్ యూ అడ్వర్టైజ్ ఇట్ యూ షుడ్ నాట్ అడ్వర్టైజ్ మెడికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి చూసారా వెరీ డేంజరస్ గా నేను అడిగాను యూ ఆన్సర్ మై క్వశ్చన్ ఐ వాంట్ టు నో నేను తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు ఐ వాంట్ టు నో ప్రిస్క్రిప్షన్ డ్రగ్ని ఇప్పుడు ఎనాలజిన్ నువ్వు ఎనాసిన్ నువ్వు అడ్వర్టైజ్ చేయ అండర్స్టాండ్ అమృధాన్యను అడ్వర్టైజ్ చేయండి ఐ అండర్స్టాండ్ ఓటీసీ డ్రగ్స్ అని ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అడ్వర్టైజ్ చేసుకో ప్రిస్క్రిప్షన్ డ్రగ్కి అడ్వర్టైజ్ చేయడం అనగా అర్థం ఏంటి అసలు యాంటీబయాటిక్ని అడ్వర్టైజ్ చేసేటంటే అర్థమేంటి యాంటీబయాటిక్కి అడ్వర్టైజ్తో సంబంధం ఏముంది డాక్టర్లకి తెలుస్తుంది వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు వీడు కొనుక్కు తెచ్చుకుంటాడు బట్ దెన్ ది వరల్డ్ డజంట్ గో బై లాజిక్ world is run by financial interests not logic e exit polls ivanni kuda idantha kuda it's a huge financial machinery it is anta ganti inge annaru janalni oka excitement lo petti vaalla vaallaki alaga bhavishyathanni chupisthoo undadu anta saipu let us have a discussion 100 people o naluguru panushlu evitu discussion ante ఈ ఎల్లుండి ఎవడొస్తాడు ప్రైమ్ మినిస్టర్గా లేకపోతే చీఫ్ మినిస్టర్గా ఎవడొస్తాడు ఏ ఏం డిస్కషన్ అది వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఇట్ ఈస్ ఇప్పుడో వ్యవసాయదారుడి కంటే మాన్స్ ఎలా ఉంటుంది ఏదో భూమి దున్నుకోవాలి విత్తనాలు రెడీ చేసుకోవాలి ఈ నీడ్స్ సమ్ కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్ ఓరం వాళ్ళు ఏం ప్రొడిక్షన్ చేశారు ఏదో దైవం మీద భారం వేసి వ్యవసాయం చేసేవారు పాపం వాళ్ళ చేసింది ఏదో చేశారు వీళ్ళకి సమ్ ప్రొడిక్షన్ దే నీడ్ వీళ్ళకెందుకు ఈ ఓట్లు వేసిన వాళ్ళందరికీ ఏం ప్రరక్షణ కావాలి వీళ్ళకంతా ఎంటర్టైన్మెంట్ తప్పించి ఇంక అందకండి ఇంకెందు బట్ ఇట్స్ ఎ దే హవ్ హైజాక్ ది హోల్ పోల్ ప్రాసెస్ ఈ ఛానల్స్ వాళ్ళు హైజాక్ చేసేసారు కదా ఇప్పుడు అది జనాల చేతుల్లోనూ లేదు ఈ పొలిటికల్ పార్టీల చేతుల్లోనూ లేదు వాళ్ళు హైజాక్ చేసి పాలేస రావణాసురు లాగా సో ఈ వాట్ ఎవర్ స్ట్రెంగ్ వస్తే మనస్సులో ఉండే శోకాన్ని మీరు భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా పోగొట్టుకోగలుగుతారు మూడే మొత్తం సామ్రాజ్యం అధికారమంతా మీ చేతుల్లో ప్రపంచంలో ఉండే సంపద అంతా మీకు అప్పచెప్పిన స్వర్గలోకాధిపత్యమే మీకు ఇచ్చేసిన మీ శోకం పోదు ఆ శోకం శోకంలాగే ఉంటుంది శోకాన్ని పోగొట్టేది భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడు ఫార్ములా ఈ సత్యాన్ని అర్జునుడు గుర్తించాడు అంచేతనే అర్జునుడు హి బికేమ్ ఎలిజిబుల్ ఫర్ ది బోత్ బర్ ది టీచర్ కాబట్టి యాజ్ ఐ ఆల్రెడీ సజెస్టెడ్ మనం కాంటెక్స్ట్ నుంచి పైకి వెళ్ళిపోతాం ఇంకా కాంటెక్స్ట్ అయిపోయింది సో దట్ ఈజ్ వాట్ హీ సేస్ సంజయ్ తర్వాత వస్తుంది అక్కడ ఆపి మనం భాష్యం చూద్దాం భాష్యంలో బాగా వెనకబడిపోయి ఉన్నాము అంటే ఈ పాఠాలు ఎలాగే ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు వెనక పరుగులెత్తుతూ ఉంటాయి దీంతో ఎక్కడున్నాము కించే అన్యదపిపి తత్రైవోక్తం అక్కడ దాకా వచ్చినట్టున్నాం కదా అనుగీతాసు కించ అన్యదపిపి తత్రైవోక్తం ఇప్పుడు గీత యొక్క సారమేమి అనే దాంట్లో చూస్తున్నాము ఆత్మజ్ఞాన నిష్ట అది గీతా బోధ యొక్క సారము గీత సారము ఏమిటంటే ఆత్మజ్ఞాననిష్ట మరైతే కర్మ ఏమిటి అంటే కర్మయోగము కర్మను కర్మయోగంగా తీర్చిదిద్దితే అది మనిషిని ఆత్మజ్ఞాననిష్టలోనికి తర్ఫీది ఇస్తుంది తర్ఫీది ఇవ్వాలి తర్ఫీది ఇస్తే ట్రైనింగ్ ఇస్తే వాడు దాంట్లో రాణిస్తాడు ఇప్పుడు ఈ కంపెనీలో ఉద్యోగానికి చేర్చుకుంటారు అనుకోండి వన్ మంత్ ట్రైనింగ్ వన్ మంత్ కాకపోతే సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అంటారు ట్రైనింగ్ పీరియడ్ సిక్స్ మంత్స్ ఆ పీరియడ్లో వీడు కంపెనీకి చేసే సేవ ఏ ఉండదు కంపెనీ వాళ్ళు వీడికి తర్ఫీద్ ఇస్తారు ఆ తర్ఫీద్ పూ తర్వాత ఈ బికమ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డే ఎంప్లాయీ అయిపోతారు ఆ తర్ఫీద్ కనుక ట్రైనింగ్ కనుక వీడు సరిగ్గా కాలేదనుకోండి కంపెనీ రిటైన్స్ ది పవర్ టు టెర్మినేట్ హిస్ సర్వీసెస్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్ వాడికి కన్ఫర్మేషన్ అవ్వదు సో అదేవిధంగా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 ృహతంగా అంటే ప్రసిద్ధిగా అర్థం చేసుకుని వాటితో వ్యవహరిస్తూ ఉంటాము ద్వంద్వములు వాటికి అతీతంగా ఉంటుంది ఇప్పుడు ఆత్మజ్ఞానము ధర్మమా అధర్మమా అని అడిగారు అనుకోండి అదే ధర్మము కాదు అధర్మము కాదు మన అదే ఇదేమిటండి మళ్ళీ థర్డ్ క్యాటగిరీ ఏదైనా ఉందంటే కేటగిరీ పాయింట్ కాదు అక్కడ ఇట్ ట్రాన్సెన్స్ ద లైక్ అండ్ డిస్ ఇప్పుడు మైనంతో బొమ్మలు చేస్తారు థసడ్స్ థసడ్ అండి థసడ్స్ టసడ్ టెడ్ టసడ్స్ వ్యాక్స్ మ్యూజియం సో మైనంతో బొమ్మలు చేస్తారు నేను ఒకసారి ఒక మ్యూజియంకి వెళ్ళా వెళితే మొట్టమొదట మహాత్మా గాంధీ బొమ్మ ఉంది ఐ వాజ్ థ్రిల్డ్ న్యూయార్క్లో మహాటంలో మహాత్మా గాంధీ బొమ్మ పోలే మంచిది వీళ్ళు మహాత్మా గాంధీ బొమ్మ మైనం తిస్తారు నేను ఐ అప్రిషియేటెడ్ ది ఫిగర్ ఎందుకని మహాత్మా గాంధీ ఈజ్ నోమోర్ అరౌండ్ అస్ నాకు తెలుసు ఆయన హిస్టారిక్ ఫిగర్ అని బొమ్మ బాగా చేశారు అని అప్రిషియేట్ చేశారు ఇంకొంచెం ముందుకు వెళ్ళారు తక్కువ అక్కడ బుష్ బొమ్మ ఉంది అంటే బుష్ ఇక్కడికెందుకు వచ్చాడా అనిపించింది ఒక్క క్షణం ఎందుకంటే బుష్ ఈజ్ ఏ కాంటెంపరీ పర్సన్ అండ్ సడన్లీ అంత డ్రామాటిక్గా ఉంది ఆ ఫిగర్ అది అంత బాగా చేస్తారు గాంధీ గారి దగ్గర భ్రమ కలగలేదు ఎందుకంటే గాంధీ గారి ఇప్పుడు లేరని మన సంస్కారం ఉండబట్టి భూషణ్ ఎప్పుడు డౌట్ వచ్చి ఒక్క క్షణమే అంత రియలిస్టిక్గా ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్తే థ్యాచర్ బొమ్మ ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్తే బ్రిట్ని స్పియర్స్ బొమ్మ ఉంది బ్రిట్ని స్పీయర్స్ అంటే షీఈ్ ఏ పాప్ సింగర్ ఏ లేడీ ఇవన్నీ బొమ్మలు ఉన్నాయి ఇప్పుడు థ్యాచర్ని చూపించి వా ఈజ్ ఇట్ హెయి అరే షీ అని అనుకోండి ఆ ఏం చెప్తారు షీ అని బుష్ బొమ్మను చూపించి అడిగితే ఏం చెప్తారు హి అని చెప్తారు గాంధీ గారిని అడిగితే ఏం చెప్తారు హీ అని చెప్తారు మైనాన్ని చూపించి అడిగాను అనుకోండి ఏం చెప్తారు అది హియా షీయా అంటే హీ కాదు షీ కాదు ఇంకా థర్డ్ కేటగిరీ ఏమైనా ఉందా అలాగానా మరి ఏం చెప్తారు ఏం చెప్తారంటే చూడబయా మైనం దగ్గర హీ షీ అనే విభాగం ఉండదు వ్యాక్స్ ట్రాన్సెన్స్ ద డివిజన్ ఆఫ్ జెండర్ ఆ వ్యాక్స్ నుంచి ఆ బొమ్మ చేస్తే ఆ బొమ్మ నామరూపాలు దాని మీద ఆరోపిస్తే అప్పుడు హీ షీ డిఫరెన్సే కానీ యానర్లో మీకు హీ షీ డిఫరెన్స్ ఉండదు ఆత్మ ఇట్ ట్రాన్సెన్స్ ద డివిజన్స్ సో మ్యాగ్నెటిజం నార్త్ సౌత్ అంటే ఈ ట్రాన్సెన్స్ సచ్ఎ డివిజన్ అది అది మేనిఫెస్ట్ అయినప్పుడు నార్త్ సౌత్ వస్తాయి కానీ యాసచ్ ఇట్స్ ఎ పవర్ అబవ్ ఆల్ దట్ అలాగే ఎలక్ట్రిసిటీ ప్లస్సా మైనస్ అంటే ఇట్ ఈస్ బోత్ అండ్ ఎట్ ఇట్ ట్రాన్సెన్స్ బోత్ ప్లస్ అన్నప్పుడు ఎలక్ట్రిసిటీయే మైనస్ అన్నప్పుడు ఎలక్ట్రిసిటీయే ఇన్ బిట్వీన్ దెమ్ ఎలక్ట్రిసిటీయే బట్ ఇట్స్ ట్రాన్సెన్స్ బోత్ అలాగే ఆత్మ ధర్మాధర్మములకు అతీతమైనది శుభాశుభములకు అతీతమైన ఆత్మ శుభమాశుభమాని అడిగితే శుభ అశుభములకు అతీతమైనది ఆ ఆత్మస్వరూపంలో వాడు నిష్టను పొందుట అది సర్వోత్కృష్టమైనటువంటి ధ్యేయం గీతాశాస్త్రం యొక్క ధ్యేయమది సో ఆ శ్లోకం కంచ అన్యదప త్రత్రైవోక్తం సో తత్రైవ అంటే ఆ అనుగీతలయందే ఇదే అంశాన్ని వివరిస్తూ మరో మాటను కూడా చెప్పారు తత్ర అంటే అనుగీతలయందు ఇత అనుగీతాసు అని పైన ఉంది కదా అదే ఏమని చెప్పారంటే నైవర్మీ నాధర్మీ నైవ హిశుభాశుభీకాసనే తూష్ణీం కిచిదచింతయన్ ఒక ఆత్మజ్ఞాని వర్ణించారు ఎవంటే ఆత్మజ్ఞానాన్ని చెప్పండి అంటే జ్ఞానిని చెప్తున్నారు ఏమిటి అంటే జ్ఞానికి జ్ఞానానికి తేడా ఏండి శక్తికి శక్తిమంతుడికి తేడా ఏ ఉంది ఇప్పుడు మీరు ఫిజికల్ ప్రాగెస్ చూపించండి నాకు అని అడిగితే ఏం చేస్తారు ఎవరినో ఒక పహిల్వాన్ ఒక బాక్సర్ను ఎవరైనా చూపిస్తారు చూపిస్తే నాకు బాక్సర్ మనిషిని చూపించకండి మీరు ఫిజికల్ ప్రాగెస్ చూపించమంటే ఎలా చూపిస్తారు మీరు అలాగే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 ఏ కార్యం జరిగినా అది ఒక యూనివర్సల్ పవర్కి అధీనమై జరుగుతూ ఉంటుంది ఏమండీ ఇప్పుడు మీరు ఆలోచించండి ఇది ఈ ఆపరేటర్స్ ఉంది దిస్ ఈజ్ ఫిజిక సైకిక్ ఆపరేటర్స్ అంట ఈ సామగ్రి సంఘాతం ఈ సంఘాతం ఫిజికోసైకిక్ ఆపరేటర్స్ అంటే అర్థమైంది కదా పదం అర్థమైంది కదా ఇప్పుడు ఈ ఆపరేటర్స్ ఇది ఈజీ టు ఫంక్షనింగ్ by the will of individual or is it functioning by a higher will ich cheppanu naaku mere it is definitely functioning by the higher will unandike dantlo emi sandeham ledhu idi nidra poyina appudu higher will le nidra lechina appudu higher will le aarogyanga unnapudu higher will le aarogyanga lenapudu higher will le vidi will ekkada undi idgo ee amshalo naa will undeni vidi anukkodame tappinchi akkada kuda vidi will ledu undeni anukuntoo untadu ante సో ఎంత లెవెల్లో అనుకుంటాడో అంత లెవెల్లో ఉన్నట్టు అనిపిస్తుంది అలా అనిపిస్తుంది ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి పిల్లవాడిని నేను చదివిస్తున్నాను వాడి అభివృద్ధిని అంతని నేనే సాధిస్తున్నాను అని వీడు అనుకుంటాడు అనుకుంటే అలా అనిపిస్తుంది అలాగకుండా మనం చదివించేది మనకు పరమేశ్వరుడు ఇచ్చాడు వాడికి బుద్ధి ఇచ్చాడు పరమేశ్వరుడు ఏదో ఈ సంపద నా స్వంతమేం కాదు ఈశ్వరుడు ఇచ్చాడు దాన్ని వాడి ఫీజు కట్టడానికి ఉపయోగించాను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 అడిగితే వాళ్ళు అన్నారు ఏమండి ఇలా చేస్తారా అని అడిగారా అలాగే అన్నా ఈ లోపల దానికి ఆల్టర్నేట్ ప్రపోజలు పోనీ అలా కాదు ఇలా చేద్దామా పోనీ అలాగే చేద్దామన్నా సరే వాళ్ళ దాన్ని వెళ్ళి వెళ్ళిపోయారు ఈ మహాత్ముడు నన్ను అడిగారు ఇగో చూడు స్వామిజీ నువ్వు ఏదైనా ఫెయిర్గా నువ్వు ఏదో ఒక పక్షాన్ని నుండి నువ్వేదో గోడ మిగిలి వాటల్లా ఇటంటే ఇటంటో అటంటే అటంటో నీ పక్షం ఏమిటో అని అడిగారు అంటే నేను నాన్న మనకు పక్షమే ఉందండి మనకే పక్షమలేదు అగో నువ్వు ఇలాంటి దొంగకబులు నాకు చెప్పకు నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పు ఖచ్చితంగా ఏం లేదు మనకంటావు పక్షమే లేదు అసలు వాళ్ళు ఏ పక్షం ఆశ్రయిస్తే అదే మన పక్షం అని నేను చెప్పాను సో ఆ రకంగా ఓ మహాత్ముడు అన్నాడు ఐ లాస్ట్ మై ఇండివిజువాలిటీ రాంగ్ బ్యాక్ అన్నాడు దెర్ ఈజ్ అ దెర్ ఆపరేటర్స్ హియర్ ఇండివిజ్యువల్ ఉన్నాడని మీరు భ్రమ పడుతున్నారు ఉన్నది ఆపరేటర్స్ అండ్ ది ఆపరేటర్స్ ఈ హ్యాస్ సమ్ పొటెన్షియల్ ఆ పొటెన్షియల్కి తగ్గట్టుగా అది పనిచేస్తున్నాం సో ఇట్ ఈస్ ఆల్ ద ప్లే ఆఫ్ దట్ యూనివర్సల్ పవర్ and universal intelligence as it reflects here there is an operator as therefore it is functioning ipudu radio receiver unde so ad on chesaru radio ela on chesaru on cheste dantlo unchu meeku voices lu osthay enduku ostunayi voices lu ante nenu voices lu ni tepinjan kabatti ostunayi antadu veedu is it so no endukante it is an operator and there are waves around అండ్ ఇట్ ఈస్ ఎ రిసీవర్ సో ఈ రిసీవర్ వేవ్స్ని రిసీవ్ చేసుకుంది అని చేత వాయిస్ వస్తుంది అలాగే ఇక్కడ లంగ్స్ ఉన్నాయి లైఫ్ గివింగ్ ఎయిర్ చుట్టూ ఉంది ఈ లంగ్స్ ఆ ఎయిర్ని రిసీవ్ చేసుకుంది కాబట్టి దేహంలో ప్రాణం ఉంది నేను ప్రాణం నేను చేస్తున్నాను ఇదంతా వాట్ ఆర్ యు ఈ లంగ్స్ చుట్టూ ఉండే ఎయిర్ని రిసీవ్ చేసుకోవటంలో ఇండివిజువల్ నేను ఉన్నాడా లేడు మరి ఇంకా అక్కడే నేను లేకపోతే ఇంకెక్కడ ఉన్నాడండి నేను ఎయిర్ని రిసీవ్ చేసుకుని లైఫ్ గివింగ్ ఆక్సిజన్ అని అబ్జర్బ్ చేసి ఇంప్యూరిటీస్ని కార్బన్ డైఆక్సైడ్ రూపంగా విడిచిపెట్టి ఈ ప్రక్రియలో వీడి వీడి పాత్ర లేదు ఇంకెక్కడుంది వీడి పాత్ర ఇంకెక్కడైనా ఉందంటే అంతకంటే అజ్ఞానం మూర్ఖత్వం అదే కనుకోవట్లేదు అంతేనంటారా అలా అనిపిస్తోందో మీకు అనిపించట్లేదా ఎందుకంటే దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రాసెస్ విచ్ మీన్స్ ఎనీథింగ్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 అకార్డింగ్ టు ది డిక్టేట్స్ ఆఫ్ ది హోల్ ఓవర్ వేర్ ఆర్ యూ నవ్ వేర్ డూ యూ స్టాండ్ కాబట్టి నేను కర్తను అని అనుకున్నప్పుడు ధర్మము అధర్మమో అని ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన సత్యాన్ని తెలుసుకున్నాడు అనుకోండి దర్ ఈజ్ నో ఇండివిజువల్ ఇట్ ఈస్ ది ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ నా ఇప్పుడు ధర్మమా ధర్మమా ఇట్స్ ట్రాన్సెన్స్ ధర్మ అండ్ అధర్మ ఐటమ్ తుఫాన్ వచ్చింది ధర్మమా ధర్మమా ఇట్ ఈస్ నేతర ధర్మ నార ధర్మ వరద వచ్చింది ధర్మమా ధర్మ ధర్మము కాదు అధర్మము కాదు మీరు మీరు ఒక కలవగట్టుకి గెండి పెట్టేసి పక్కవాడి పొలం మునిగిపోయేట్లా చేశారు అది ధర్మమా ధర్మమా అధర్మం వరద ధర్మమా అధర్మమా ధర్మము కాదు అధర్మము కాదు కాబట్టి యూనివర్సల్ పవర్లో ధర్మాధర్మాలు ఉండవు ఇండివిజువల్లో ఉంటాయి ఇండివిజ్యువల్ ఈజ్ ఫాల్స్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 శుభ శుభం నచైవహి శుభాశుభి అంటే మనం సత్యాన్ని మన లెవెల్కి దాన్ని కిందకి దిగలాగినప్పుడే ద్వంద్వాలు వస్తాయి దాని లెవెల్కి మనం వెళ్తే ద్వంద్వాలకు అతీతంగా మనం వెళ్ళిపోతాం సో అయితే ఇప్పుడు వీడు ఎక్కడుంటాడు వీడు ధర్మం ఆసనం మీద ఉన్నాడా అధర్మం ఆసనం మీద ఉన్నాడా ఏకాసనే ఈ రెండింటికి అతీతమైనటువంటి ఆసనము ఆసనము అంటే స్టాండ్ పాయింట్ ధర్మం అనే స్టాండ్ పాయింటా అధర్మం స్టాండ్ పాయింట్ మీరు ఏ పార్టీ అని అడిగారు మేము ఏ పార్టీ కాదు అన్ని పార్టీలకే అతీతం భారతీయులం ఇప్పుడు ఏ పార్టీ ఐఎమ్ ఇండియన్ ఇప్పుడు ఏ పార్టీ లైక్ దాట్ దట్ ఈస్ ట్రూ యు బీ ఇండియన్ ఓటేసే టైంలో పావుగంట సేపు గంట సేపో అయితే ఆ డెసిషన్ తీసుకునేప్పుడు ఏవో కొన్ని ఇష్యూస్ తీసుకుని ఓటు పోయేదో పార్టీకి ఆ పావుగంట సేపు ఓ పార్టీ మనిషికి ఆ పావుగంట కూడా ఎక్కడ ఆ ముద్ర వేసేప్పుడు ఓ మనిషి దాని గురించి ఆలోచన చేసినప్పుడు ఏదో ఒక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఆలోచించడం ఓటు వేసేటం అయిపోయాయి ఆ తర్వాత వాట్ ఆర్ జూంట ఇండియన్ కాబట్టి సో ఎకాసనే లేనహ వీళ్ళు పార్టీ వాళ్ళు ఉన్నారే వీళ్ళు ఏ ఆసనం మీద ఉన్నారు ఈరోజు ఈవేళ ఇక్కడ ఆసనంలో ఉన్నాడు రేపు వదిన ఆసనంలో ఉన్నాడు ఆసనం అంటే స్టాండ్ పాయింట్ ఓ మహాత్ములు అడిగారు అని ఉచ్ ప్లాట్ఫామ్ హీఈస్ లివింగ్ అని అడిగారు అంటే హీఈస్ లివింగ్ అని అన్నమయ ప్లాట్ఫామ్ అని చెప్పారు ఇంకొకటి దట్ ఈస్ ది ఆసన కాబట్టి ఎప్పుడూ కూడా దేహము అనే ప్లాట్ఫామ్ మీద బతకకూడదు దేహం ఉంటుంది యూ షుడ్ రైజ్ అబౌ్ ది body కాన్షియస్నెస్ బాడీ విల్ బీ దేర్ బాడీ విల్ బీ విత్ యూ యుద్ధ రైజ్ అబౌ బాడీ కాన్షియస్ ఒకళ్ళు ఇమోషనల్ ప్రాబ్లమ్ తోటి బాధపడుతూ ఉంటారు అనుకోండి ఎప్పుడో ఏదో ఇమోషనల్ ఇష్యూస్ ఆల్ ది టైమ్ సమ్ ప్రాబ్లమ్ అర్థం అప్పుడు వెంటనే వాట్ ఈస్ హీస్ ప్లాట్ఫామ్ అంటే మనోమయాలో ఉన్నాడు ఇదంతా వేదాంతుల పరిభాష సో ఆ రకంగా ఏకాసనే లేన ఏకద్వయ పరబ్రహ్మ పరమాత్మ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 వృత్తి మిథ్యా అని స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాడు అది అది మనకి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు పిల్లలు గోటికాయలు ఆడుతూ ఉంటారు మార్బుల్స్ వాళ్ళు చాలా సీరియస్గా ఆడుతూ ఉంటారు మార్బుల్స్ ఆ గేమ్ ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఫర్ ది కిడ్స్ అవునండి ఇప్పుడు మీరు చూస్తారు ఆ గేమ్ని హౌ యుక్ ఎట్ ఇట్ చూస్తూనే ఉన్నారు గేమ్ని దాంట్లో వీడు నెగ్గాడు వాడు ఓడాడు ఆల్ ది ఆ గేమ్లో ఉండేటువంటి వివరాలన్నీ మీకు నువ్వు ఆన్సర్స్ అంటారు అవన్నీ మీకు తన డీటెయిల్స్ అన్నీ తెలుస్తూనే ఉంటాయి బట్ యు యూ నో ఇట్ బట్ యూ ఆల్సో నో దట్ ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ దాన్నే మిథ్య అంటారు అలాగే ఈ సంసారము ఇదైనా నడుస్తూ ఇదంతా మిథ్య ఇట్ ఈజ్ నాట్ రియల్ అని వాడు క్లియర్గా తెలుసుకుంటూ ఉంటాడు ఇప్పుడు వాడు ఏం ఆలోచన చేస్తున్నట్టు దర్ ఈజ్ నో థింకింగ్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 గమనించడు రిజిస్టర్ అవుతూ ఉన్న సమాజంలో పరిస్థితులు రిజిస్టర్ అవుతాయంతే గమనించడు ఉన్నా హీ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్ బై ఆల్ దోస్ థింగ్స్ అంటే శుద్ధ ఆత్మజ్ఞాననిష్ఠుడై ఉంటాడు ఈ స్థితి జీవన్ముక్త అంటారు ఇంకా వివరంగా చూద్దాము ఈ అవస్థని దీన్నే సర్వోత్తమైన లక్ష్యంగా శ్రేయస్సు అర్జునుడు ఆ లక్ష్యంగా గీతలో ప్రతిపాదించబోతున్నారు దాన్నే అనుగీతలలో కూడా ఈ శ్లోకం ద్వారా ప్రతిపాదించినారు వెల్కమ్ బ్యాక్ ఓం పూర్ణమద పూర్ణమి పూర్ణ పూర్ణమదచ్య పూర్ణశమా దాయ పూర్ణమేవాశిష్యే హి ఓం శ్రీ గురుచ్యో నమ హరి ఓం దత్సతు శ్రీకృష్ణార్పణమస్తు ఒక్క రెండు అనౌన్స్మెంట్స్ ఉన్నాయి